వచ్చేపటికి తీరా ముహూర్తం సమీపించేపటికి వాడికి మనస్సులో ఒక బగ్గ ద్రోహటి ప్రవేశించి ఈ పని నాకొద్దు అని వాడు మనసు మార్చుకుంటే ఇంకా ఆ తర్వాత వాడు కనుక తెలివైన వాడు ఇంటెలిజెంట్ పర్సన్ అయినట్లయితే తను ఈ పని ఎందుకు వద్దనుకుంటున్నాడో బోల్డ్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాడు ఇలాగంటి పొరపాట్లు మనం జీవితంలో చేస్తూ ఉంటాం పొరపాటు చేస్తున్నప్పుడు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 ఈ మార్గంలో వెళ్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే ఈ మార్గంలో వెళ్లినట్లయితే మరి ఇన్ని లాభాలున్నాయి అలా కాకుండా ఈ మార్గంలో వెళ్లకుండా మరో పద్దతిగా చేసినట్లయితే అన్ని నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి నేను ఎలా చేద్దామనుకుంటున్నానో మీ అభిప్రాయం ఏమిటని అడుగుతుంది అంతేగాని దాన్ని ఫెయిర్ గా ప్రజెంట్ చేసి మీ ఒపీనియన్ ఏమిటి చెప్పండి అని ఇప్పుడు కనుక అతని చెప్పిందే కరెక్ట్ అని అతని అభిప్రాయాన్ని నేను సమర్థించాడనుకోండి ఎంత బాగా చెప్పారు సలహా అంటాడు అతని అభిప్రాయాన్ని నేను వ్యతిరేకించాననుకోండి ఏమంటాడు ఎవరో ఈయన పొద్దున్న ఈ సలహా అడిగే ఆయన అనుకుని చికాకు పడి సర్లేదు సరే నాకు అనుకు వెళ్ళిపోతాను ఈ విధంగా మనిషి తాను అనుకున్న సపోర్ట్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటాడే గాని ఆబ్జెక్టివ్గా న్యూట్రల్ గా దర్శించటము మనిషికి చేత కాదు ఇది మీరు గమనించదగిన విషయం మన జీవితంలో మనం ఇలాంటి పొరపాట్లు చాలా చేసుకుంటాం మీరు ఒక్కసారి జీవితంలో వెనక్కి చూసుకుని ఉన్నట్లయితే మనం పొరపాటు చేసిన సందర్భంలో ఆ పొరపాటుని మనం ఎంతో సమర్థించుకుని ఇదే చేయాల్సిన పద్ధతి అని సమర్థించుకుని ఉంటాం అర్జునుడు సరిగ్గా అలాంటి పొరపాటు ఎందుకంటే ఈ ఆర్గ్యుమెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఆర్గ్యూ అని ఐదర్ స్థాయికి ఏ వైపునైనా ఆర్గ్యూ చేయచ్చు ఇటువైపు ఆర్గ్యూ చేయొచ్చు అటువైపు ఆర్గ్యూ చేయొచ్చు సో so, arguments అలా ఉంటాయి యూ యూ కెన్ ఆర్గ్యూ ఆన్ బోత్ సెన్స్ కాబట్టి ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇట్ ఈస్ నాట్ ది క్వశ్చన్ liking or not liking. It is only one factor. That is, is it your duty or not? ఇది గీత యొక్క సందేశం ఆర్గ్యుమెంట్లు వద్దు సపోర్టింగ్ ఆర్గ్యుమెంట్స్ అపోజింగ్ ఆర్గ్యుమెంట్స్ ఇవేం పెట్టుకోద్దు ైక్స్ డిస్ లైక్స్ పెట్టుకోడు అది డ్యూటీయా అనే ప్రశ్న వేసుకో ఎస్ అని ఆన్సర్ వస్తే అంతే ఇంక మళ్ళీ ఇంకా యూ నీ నాట్ థింక్ అబౌట్ ఇట్ ఎనీ ఫర్దర్ గో హెడ్ అండ్ డూ ఇట్ అంటే నీకు నిజమైన ధర్మ సంకటం ఉంటే ఓ మహాత్ముని మాత్రం సంప్రదించవచ్చు వారు చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది సో మనం అనుకుంటున్నది వారు చెప్పాలి అనే అభిప్రాయం ఉండకూడదు చాలా మంది అలాంటి అభిప్రాయంగా ఉంటారు ఒక ఆయన నా దగ్గరకు వచ్చారు వచ్చి స్వామిజీ ఆయన ఆయన మనస్సు సన్యాసం వైపు మొగ్గు చూపుతో సన్యాసం సన్యాసించాలి అని నన్ను సలహా అడిగారు ఆయన సలహా అడగడంలోనే ఆయనకి మొగ్గు ఉన్నది నాకు తెలిసిపోతుంది హీ హాజ్ ఎ వాల్యూ ఫర్ మై వర్డ్ అందుకోసం చెప్పాను నెక్స్ట్ ఇయర్ వచ్చింది మళ్లీ టాపిక్ వచ్చింది మళ్లీ టాపిక్ వస్తేనే చెప్పాను నో హరి నెక్స్ట్ ఇయర్ ఆనదర్ టూ త్రీ ఇయర్స్ తర్వాత చూద్దాం నీకు బాధ్యతలున్నాయి ఆ బాధ్యతలు పూర్తి చేయాలి చదువుకోవాల్సింది చాలా ఉంది విజ్ఞానాన్ని సంపాదించూ ఇయర్స్ కూడా అయిపోయింది మంచి సేవ కూడా బాగా చేస్తుంది కాబట్టి ఆవేశంతో పనులు చేయకూడదు మహాత్ముల యొక్క సలహా అడిగి వాళ్ళు మనకి ఇచ్చిన సలహా మనకు నతపడని పా మనకి నచ్చిబాటు అయ్యే సలహా ఇవ్వాలనే మాత్రం ఎప్పుడూ ఎదురు చూడకూడదు అలాగంటే ఓపెన్ మైండ్ ఉంటేనే మీరు సలహా నేను అని చెప్పిన నా దగ్గర కొంతమంది సలహాకు వస్తే నేను చెప్పను సలహా నేను ఐ రిఫ్యూజ్ టు గివ్ అడ్వైస్ బికాస్ యూ ఫస్ట్ ఎష్యూర్ మే దట్ యు ఆర్ సిన్సియర్ ఉంటే ఏదో మహాత్ముడు కనబడ్డాడు కదా మళ్ళీ భోజనం చేసిన తర్వాత వెళ్ళిపోతాడు ఉన్న టైంలోనే అడిగేద్దామని ఏదో అడుగుతూ ఉంటారు అలాగా అలాగంటే ప్రశ్నలకి సమాధానం నేను చెప్పను ఐ రిఫ్యూజ్ టు ఆన్సర్ ఎందుకంటే తీరా నేను హృదయపూర్వకంగా ప్రేమతో నేను ఆన్సర్ చేస్తాను అండ్ దెట్ అన్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ దేస్డ్ ఆన్ ది ఆన్సర్ గివెన్ బై మీ దే ట్రై టు జడ్జ్ మీ పీపుల్ ఆర్ వెరీ టర్నింగ్ ఐ టెలి నేను మీరంటలేదు లోకల్లో లోకల్లో వాళ్ళున్న ఒక జడ్జ్మెంట్ ఒకటి మొన్న రాజమండ్రి వెళ్ళారు నా వచ్చారు అమ్మగారు నా దగ్గర వచ్చి ఎవరిని లలితా సహస్రనామో స్త్రీలు పారాయణ చేయవచ్చునా అని అడిగారు అయితే నేను మాలో కూర్చుంది స్వామీజీ మిమ్మల్ని ప్రశ్న అడిగాను నేను అని అన్నారు మీరు ప్రశ్న అడిగారు నాకు వినపడింది అని అన్న రైతే మీరు దయచేసి సమాధానం చెప్పండి అంటే నేను చెప్పను మీకు సమాధానం అంటే ఏమన్నా అది ఏమిటండి అవును నాకు చెప్పను అంతే నేను లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ వై వాట్ ఈస్ ది ప్రాబ్లం ప్రశ్న ఏమన్నా తప్పు వేసాను ప్రశ్న తప్పు కాదు బట్ ఐ డోంట్ వాంట్ ఆన్సర్ వై నేను చెప్పాను మీరు ఈ ప్రశ్న ఇంతకుముందు ఎంతమందిని అడిగారు ఇప్పుడు నేను ఎన్నో వాడిని అంటే షీ వాజ్ అప్పుడు నేను ఇట్ వాస్ నవ్ మై టర్మ్ టు ఫీల్ మేక్ హర్ సో నేను చెప్పాను అమ్మా మీరు నేను ఇలా అన్నా అన్ని భావించకూడదు మీరు ఇంతకుముందు ఎవరిని ఎవరిని అడిగి ఉన్నారు ఎవలెవాళ్ళు ఏది సమాధానం చెప్పారు ఇప్పుడు మీరు నన్ను ఎందుకు అడుగుతున్నారు ఇవి మీరు ఈ సమాచారం కొంచెం నాకు చెప్పండి ఆ తర్వాత నేను చెప్పాను అంటే నేను ఇంతకుముందు ఫలానా వారిని అడిగానండి అడిగితే వారు చేయకూడదని చెప్పారు ఆ మళ్ళీ ఇంకో ఆయన ఏమో చెప్పారు ఆ మళ్ళీ ఇంకొక ఆయన్ని కూడా అడిగాను ఆయన చేయకూడదని చెప్పారు ఇప్పుడు మీరు నాలుగో వారండి ఏం నేను అంచేతనే నా ఒపీనియన్ మీకు చెప్పడానికి నేను ఇష్టపట్టలేదమ్మా మీరు దయచేసి మరోహరిని ఎవరినైనా అడగండి నేను చెప్పండి అంటే అలా కాదని మహత్వం మీరు చెప్పండి నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు మళ్ళీ ఇంకో ఇంకో వారం రోజుల్లో ఇంకో మహాత్ములు వస్తారు మళ్ళీ ఆయన్ని అడుగుతారా అంటే అడగను చేస్తారు మీరు చెప్పిందే నేను ఫైనల్ గా తీసుకుంటాను ఆర్ విషయం ఎస్ ఐ ఐ డోంట్ బిలీవ్ ఇట్ లేదు స్వామి మీరు చెప్పిందే ఫైనల్ ఆర్ విషయం ఎస్ యు సే ఎస్ త్రైస్ ఎస్ ఎస్ ఎస్ మీరు నిర్మోహమాటంగా చెప్తున్నాను నేను మీకు నా శాస్త్రం అంతా కూడా అధ్యయనం చేసి మీకు ఫైనల్ అథారిటేటివ్ గా చెప్తున్నాను మీకు రజిత సహస్రనామం పారాయణ చేసే అధికారము కాలదు ఇంత పూర్వపరంగా ఆయన తర్వాత చెప్పాను అనమాట అంతకు ముందు చెప్పలేదు ఎందుకంటే ఓపెన్ మైండెడ్గా ఉండరు ఉంటే అసలు ఈయన ఆయన అలా అన్నాడు కదా ఈయన ఏమంటాడు ఉందా హుక్ వేస్తారన్నమాట ది త్రో ఏ హుక్ అండ్ ఐఎమ్ నాట్ రెడీ టు ఫాలో ఫర్ నీ హుక్ నేను నేర్చుకున్నాను నాకు నేర్పారు జనమే నేర్పారు అంతే ముందు నేను పాపం అమాయకంగా తక్కువ సమాధానం చెప్పేవాడి ఇప్పుడు అలా చెప్పండి ఇదంతా నేను ఎందుకు చెప్పారంటే మన మనస్సు మనల్ని ఎంత ప్రలోభ మీరు ఊహ కూడా చేయలేరు మీరు మీ జీవితాన్ని ఒక్కసారి వెనకకి తిరిగి చూసుకోండి సింహావలోకనం చేసుకోండి ఎంత ప్రలోభం మన మనస్సే మనల్ని ఎంతో ప్రలోభ కాబట్టి అర్జునుడు పాపం అలాంటి ప్రలోభంలో పడిపోయి తన కర్తవ్యాన్ని తానే విస్మరించేటువంటి దుస్థితికి చేరుకున్నాడు బంధువర్గం ఉంది కాబట్టి బంధువులందరూ ఉన్నారు గనక నేను యుద్దం చేయను అనే స్థితికి చేరాడు ఈ స్థితి పర్టికులర్లీ భారతదేశంలో అసలే తగదు ఎందుకంటే పాకిస్తాన్ మనం విడిపోయిన తర్వాత మనకు ఎప్పుడు యుద్దమే పాకిస్తాన్ తోటి విడిపోయినప్పుడు ఎటో ఇటో కొంచెం బంధువులు వాళ్ళు ఉంటారు ఇంకా ఈ బంధువు అనే ప్రిన్సిపల్ బేసిస్ మీద యుద్ధాలు చేయడం ప్రారంభిస్తే దేశద్రోహం అయిపోతుంది ఐఎస్ఐకి మన దేశంలో చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంది ఎందువల్ల మన బంధువులు అందరూ అనేటువంటి మన డ్యూటీ ఏమో భారతదేశం వైపు ఉంది బంధువులు ఎటు పాకిస్తాన్ వైపు అది ఎంత దోషం అంటే అది అర్జునుడు ఆర్గ్యుమెంట్ అదే చాలా రాంగ్ ఆర్గ్యుమెంట్ తర్వాత అసలు నేనేమంటానంటే పాకిస్తాన్ కి మనకి రిలేషన్స్ ఇంప్రూవ్ అయినట్లయితే పర్వాలేదు కానీ ఇప్పుడు కొంచెం వాతావరణం బాగుపడింది లేకపోతే ఎక్రాసిటీ బార్డర్ మ్యారేజెస్ ని ఎలా చేయకూడదు గవర్నమెంట్ ఎందుకంటే కులదీప్ నయ్యర్ అని ఒక ఆయన ఉన్నాడు హీ ఆర్గ్యూస్ రాంగ్ థింగ్స్ ఆర్గ్యూస్ చేస్తుంది అటునుంచి ఇటు అమ్మాయినో అబ్బాయినో వివాడానికి ఎవరు అప్లికేషన్ పెడితే రిజెక్ట్ చేసింది గవర్నమెంట్ దాని పెద్ద ఆర్గ్యుమెంట్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 డ్యూటీ వేరే బంధుత్వాన్ని దరిదాపులకు రానివ్వకూడదు డ్యూటీ దగ్గరకు వచ్చామండి కాబట్టి దేర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ అర్జునాస్ ఆర్గ్యుమెంట్ ఈస్ రాంగ్ ఆల్ ది వే ఏదో కొద్ది రాంగ్ కాదు ఇట్ ఈస్ రాంగ్ ఆల్ ది వేనీ వేల్ కంటిన్యూ దిస్ ముప్పై ఐదో శ్లోకం మళ్ళీ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం ఇప్పుడు కొంచెం భాష్యవాక్యాన్ని సో అంశేన కృష్ణకిర సంబువా అని ఈ అంశేనా చాలా చిత్రమైన ప్రయోగం శంకరుల యొక్క ప్రయోగం ఎందుకంటే శంకరాచార్యులు ఒక పురాణంలో ప్రవేశించి పురాణం అంటే అదే ఇతిహాసం ఇతిహాసంలో అదే పురాణ లక్షణాలు ప్రవేశించి ఉన్నాయి దాంట్లో ప్రవేశించి ఆయన మాట్లాడుతున్నారు ఇదేదో ఉపనిషద్భాష్యం రాసినట్టు కాదు ఇక్కడ అవతారము ఇలాంటి ఐడియాస్ కొన్ని ఉంటాయి పౌరాణిక ఐడియాస్ మధ్యలో ఉన్నాం మనం అందుకోసం ఆయన కూడా ఇటు రెస్పెక్ట్ టు దట్ కైండ్ ఆఫ్ థింగ్ హీఈస్ థింగ్ లైక్ దాట్ సో ఆయన ఈ ధర్మమును రక్షించుట కొరకాయి ధర్మమును రక్షించుట అంటే ధర్మిని రక్షించుట అది మీరు గమనించం లేకపోతే ధర్మాన్ని రక్షించటం అంటూ ఇంకా వేరే ఏమీ ఉండదు ధర్మము రక్షణ అంటే ధర్మి రక్షణ ధర్మాన్ని పాటించేవాడిని రక్షించాలి ఇప్పుడు క్రికెట్కి ప్రోత్సాహం ఇవ్వాలంటే ఏం చేయాలండి క్రికెట్ ఆడేవాళ్ళని ప్రోత్సాహం హాకీ ప్రోత్సాహం ఇవ్వాలంటే హాకీ బ్యాటర్లు హాకీ బంతులు బాగా ఎక్కువ సంఖ్యలో మ్యానుఫాక్చర్ చేయాలన్నా వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎంకరేజింగ్ హాకీ అంటే హాకీ ఆడేవాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి అలాగే బంతులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వాలి ఏది ఇవ్వాలంటే అది ఇవ్వాలి హాకీ ఆడేవాళ్ళని ప్రోత్సాహం చేయాలి ధర్మాన్ని రక్షించటం అంటే ధర్మిని రక్షించాలి ధర్మశాస్త్రం పుస్తకాలన్నింటినీ ఇంకా బాగా ఎక్కువ ప్రతలు ప్రచురించి ఊరికే పంచిపెట్టాలని అధికారులు ధర్మరక్షణ ఉంటాయి ధర్మం పాటించేవాడు ఎక్కడైనా ఉంటే వాడి ధర్మం పాటించే సందర్భంలో వారికి ఆటంకాలు వస్తుంటాయి ఆ నివారణ చేసి వాడి ధర్మాన్ని వాడు పాటించుకునేందుకు తగిన అవకాశం కల్పించాలి అది ప్రభుత్వం ధర్మం ప్రభుత్వం చేయాలి డ్యూటీ సో ధర్మిని రక్షించాలి అందుకోసమని ధర్మాత్ములను రక్షించి ధర్మానికి ఆటంకం కలిగించేటువంటి వాళ్ళని అంటే దుష్టులను అని అంటారు శిక్షించటం కొరకు ఇలా రక్షించటం రక్షించటం రెండు ఆస్పెక్ట్లు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఈ రెండూ చేస్తే ధర్మము రక్షింపబడుతుంది ఆ ధర్మరక్షణ కోసం భగవానుడు వసువాత్ దేవక్యాం సంబభూవ కిల కిలా అంటే కథ సుమా కథ కథ క్రింద చెప్తున్నారు కదా పుట్టే డ సో వసూది అంటే హిస్టారిక్ కదా ఇట్ హ్యాపన్స్ టు బి హిస్టారిక్ ఆల్సో బట్ దేర్ ఈస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ పురాణ అవతార అండ్ అదర్ ఆస్పెక్ట్స్ కేవలం హిస్టరీ అయితే దేర్ వాజ్ అ యంగ్ మ్యాన్ కాదు కృష్ణ అని చెప్పి కూరుకోవాలి కాదు ఆయన కేవలం యంగ్ మ్యాన్ he is సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అవతారము అంటే పురాణ అంశం కూడా దాంట్లో ప్రవేశించింది అనే పదాన్ని ప్రయోగించారు సో దేవకీ వసు దేవులకు శ్రీకృష్ణుడు జన్మించినాడు ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తుండే చాలా మంది ఈ ప్రశ్న అడుగుతారు కూడా ఇలాంటి ప్రశ్నలు ఈ ధర్మానికి సంబంధించిన సందేహములు సమాధానములు ఉంటాయో శీర్షకులు వేస్తూ ఉంటారు ఈ వాటిల్లో వస్తూ ఉంటాయి ఈ సందేహాలు అలాగే మధ్యకాలంలో అనేక పత్రికలు వస్తూ ఉంటాయి ప్రతి మహాత్ముడు పత్రికోటేస్తూ ఉంటారు ఆశ్రమం కట్టడం మహాత్ముడు అంటే ఓ ఆశ్రమం కట్టడం పత్రిక రన్ చేయడం ఇదార్ ది టూ జాబ్స్ సో ఎన్ని పత్రికలు అంటే పుంఖానుపుంఖాలుగా వచ్చేస్తుంటాయి పత్రికలు వాటిల్లో చాలా పూర్ క్వాలిటీ ఉంటుంది అసలు గెటప్ పూర్ ఉంటుంది తర్వాత దాంట్లో కంటెంట్ పూర్గా ఉంటుంది ఎందుకంటే ఆ మహాత్ముడు రాసేది ఏం ఉండదు ఏదో ఏదో సందేశమోనో అనుగ్రహ భాషణమోనో రెండు పేరాలు రాస్తాడు ఆయన తల పనుల్లో ఉంటాడు ఆయన వెంట ఈ ఈ పత్రిక వ్యవహారం చూసి కూడా ఎవడో ఉంటాడు కదా ఓ శిష్యుడు ఇతను పొద్దున్న సాయంకాలం పది సార్లు గుర్తు ఆయన నాలుగు వాక్యాలు బరికి వీడు మొహాన్ని పరిస్థితుంది అది వీడు ప్రింట్ చేసుకుంటాడు ఇంకా ఊళ్ళో ఉన్న భక్తుల్ని మీ యొక్క అనుభవాలు రాయండి అని ఎవడైనా పండితులు కనపడితే మీరు ఏదైనా మా పత్రిక ఏదైనా వ్యాసం దాశపెట్టండి ఇలా వెంట పడుతూ ఉంటారు మీకెలా తెలుసుంటే నా వెంట చాలా మంది పడుతూ ఉంటారు అందుకోసం నాకు తెలుసు అంతా సక్రమంగా వస్తే ఇది రాదుర్కుండా ఉంది అంతా సక్రమంగా అయితే ఇదిగో ఇంకో పత్రిక ఇలాంటి పత్రిక రాబోతుంది వేదభూమి అనే పత్రిక రాబోతుంది ఇది ఇదంటూ వస్తే దీనికి నేను గౌరవ సంపాదకుల స్థానంలో ఉండబోతున్నా సో ఇలా ఉంటుంది ఇవ్వేవో నేను సడన్ గా ఇప్పుడు నాకు గుర్తు వచ్చింది నేనేవో కొన్ని కండిషన్లు పెట్టాను కొన్ని వేళకి చూద్దాం ఏమవుతుందో సో ఈ విధంగా పత్రికలు అలలల వస్తూ ఉంటాయి వాటిల్లో సారవ ఏమి ఉండదు దాంట్లో పేజీలు నింపాలి కదా ఏదో పది పేజీలు ఇరవై పేజీలు ఉండాలి కదా మినిమం దాంట్లో ఒక శీర్షిక ఏమిటంటే సందేహాలు సమాధానాలు అనే శీర్షిక లేకపోతే మీ ఉత్తరాలు మా ప్రత్యుత్తరాలు మళ్ళీ శీర్షికలు పెట్టడంలో అదో కొంచెం తెలియదు మీ ఉత్తరాలు మా ప్రత్యుత్తరాలు అంటే ఏదో శీర్షిక సందేహం ఆ సందేహంలో ఒక సందేహం ఇది తప్పనిసరిగా ఉంటుంది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 ఇప్పుడు ఆ పరమేశ్వరుడే అవతరిస్తే మరి మిగతా జగత్తు యొక్క అధిష్టానం మాట ఏమిటి అని ప్రశ్న వేయొచ్చు కొంచెం వేదాంతవాడు వేసే ప్రశ్న తర్వాత ఇంకో రకంగా ఏమని వేయొచ్చంటే పరమేశ్వరుడు నిర్గుణ నిరాకార స్వరూపుడు అన్నారే మరిప్పుడు ఆయన శ్రీకృష్ణునిగా అవతరించేస్తే ఆయన యొక్క నిర్గుణ నిరాకార తత్వం పోయి సముల సాకారంలో పడ్డా లేకపోతే అది ఉండి పడ్డా లేకుండా పడ్డాడా ఏమి కథ ఏమి అని ఇదో అంతేది ఈ ప్రశ్నలన్నిటికీ ఒక అందమైన సమాధానం ఏంటంటే అంశేన సంభవ ఆ పూర్ణతత్వం వచ్చి ఇక్కడ కృష్ణుడిగా అయి ఏం కాదు ఆ పూర్ణతత్వములకు అనేక మహిమలున్నాయి అనేక శక్తులున్నాయి ఒకనొక శక్తి ఇగో ఈ రూపాన్ని ధరించింది మన ఇంట్లో మన ఇంట్లో ఒక అర్థంలోనో లేదా ఒక నీటి పడియలోనో సూర్యబింబం చక్కగా ప్రకాశిస్తోంది అంటే అర్థమేటి ఇంకా ప్రపంచంలో ఎక్కడా సూర్యుడు లేడు మన ఇంట్లోనే ఉన్నాడని కాదు ఒక అంశ ఆ సూర్యుడు అనంత అంశాలున్నాయి ఆయనకి ఆ అనంతమైన అంశంలో ఒక అంశ మన ఇంట్లో ఉండే అర్థంలో ప్రతిఫలిస్తూ ఉన్నది అదేవిధంగా అనంత పరబ్రహ్మ యొక్క ఒక అంశ ఈ శ్రీకృష్ణావతారంగా ఆవిర్భవించింది అని అంశేనా అనే పదం వేశారు ఆ అంశబ్దానికి అర్థమవుతుంది అంశేనకిల సంబూవ తర్వాత బ్రాహ్మణత్వరక్షణే రక్షిత సత్ వైదికోన వర్ణాశ్రమభేదా సమాజధర్మము వ్యక్తిధర్మము రోల్న్నాయి సమాజధర్మంలో వర్ణ అనే మాట ఉంటుంది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 కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ అని ప్రతివారం ఒక మీటింగ్ జరిగేది ప్రతివారం ప్రతివారం కోఆర్డినేట్ చేయాల్సిందండి అంటే ఆ కంపెనీలో కోఆర్డినేషన్ ఆల్మోస్ట్ జీరో లెవెల్లో ఉండేది ఎప్పుడు కోఆర్డినేషన్ ఉండేది కాదు కోఆర్డినేషన్ కమిటీ మీటింగే ఉండేది ఆ మీటింగ్ లో ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని తిట్టడం వాళ్ళు ఇంకో వాళ్ళని తిట్టడం తర్వాత ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ లో ఫైనాన్స్ హెడ్ ఉంటాడు ఇంజనీరింగ్ లేకపోతే టెక్నాలజీ హెడ్ ఉంటాడు సెక్యూరిటీ హెడ్ అన్ని హెడ్లు నలుగురు హెడ్లు ఉంటారు జనరల్ మేనేజర్ ఉంటాడు జనరల్ మేనేజర్ నలుగురు హెడ్ లో ఉంటారు అంటే జనరల్ మేనేజర్ దేవుడు అనమాట నలుగురు హెడ్లు నాలుగు వర్ణాలు అనమాట సంథింగ్ లైక్ దాట్ సో వీళ్ళ ఇప్పుడు మీటింగ్ ప్రారంభం అవుతుంది అయితే ఈ టెక్నాలజీ వాడు ఈ పర్చేస్ చేయలేదండి పర్చేజ్ చేయకపోతే ప్రొడక్షన్ దెబ్బతినేసుకోండి వాళ్ళ మూలంగానే దెబ్బతినిసింది అని టెక్నాలజీ వాడు అంటే ఆ ఫైనాన్స్ వాడు ఏమంటాడంటే కంపెనీ నడిచేది ఫైనాన్స్ మీద బాబు టెక్నాలజీల మీద నీ ప్రొడక్షన్ మీద నడుస్తుందని నువ్వు అనుకోకు ఫైనాన్స్ ఈజ్ ది లైఫ్ లైన్ ఫర్ ది కంపెనీ ది మనీ కమింగ్ ఇన్ అండ్ మనీ గోయింగ్ అవుట్ దట్ ఈజ్ ది లైఫ్ లైన్ నువ్వు నువ్వు ఇంకో బ్యాచ్ కంపెనీ అభివృద్ధికి వస్తుందని అనుకుంటే అంతకంటే బ్రాంత్ అదే గానీ ఇక్కడ ఫైనాన్షియల్ స్ట్రక్చర్ సరిగ్గా లేదు నువ్వేం మాట్లాడద్దు అని వాడు చెప్తావు వీళ్ళిద్దరూ ఈ పాయింట్ మీద దెబ్బలు అడుగుంటారు వీడి ఆర్గ్యుమెంట్ బాగానే ఉంటుంది వాడి ఆర్య్యుమెంట్ బాగానే ఆ జనరానికి విసిగెత్తి మీ ఇష్టమైన వదిలిపెట్టారు ఇంకే అతను మాత్రమేస్తాడు సో ఈ విధంగా పరస్పరం కోఆర్డినేషన్ ఉండదు ఎందుకంటే ప్రతివాడు ఏమనుకుంటాడంటే నేను చేసి పనే అన్నింటికంటే కష్టమైంది అవతల వాడు సుఖపడిపోతున్నాడు అని అసూయే ప్రధానంగా కనపడుతుంది ఫైనాన్స్ వాళ్ళు ఏమంటారంటే ఈ టెక్నికల్ పీపుల్ అంత యూస్ లెస్ పీపుల్ వీళ్ళే కానీ ఇంకెవరూ లేరని ఫైనాన్స్ వాళ్ళ యొక్క సిద్ధాంతం అది ఈ టెక్నికల్ పీపుల్ ఏమంటారంటే అసలు ప్రొడ్యూస్ చేసింది మేము వెల్త్ని ప్రొడ్యూస్ చేసింది మేము ఉంటే అంకెలను కూడికలు తీసివేతలు గారడీ అంకెల గారెడీ చేసి మనకంటే ఎక్కువ జీతం తీసుకుంటూ ఈ ఫైనాన్స్ పీపుల్ అంత యూస్లెస్ వాళ్లే కానీ ఇంకొకళ్ళని వీడంటే ఈ విధంగా సమాజ జీవనంలో ప్రధానమైనటువంటి వర్గములు ఉంటాయి వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు దెబ్బరాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటే అది సమాజ జీవన పద్ధతి కాదట్టి యు డూ యువర్ డ్యూటీ నీ ఫైనాన్స్ డ్యూటీ అయితే అది చేయాలి సెక్యూరిటీ డ్యూటీ అయితే అది యు డూ యువర్ డ్యూటీ టు ది బెస్ట్ ఫేవరబిలిటీ దీన్ని వర్ణ ధర్మము అని అంటారు సమాజ లెవెల్లో ఉంటుంది ఇంకా ఆశ్రమ ధర్మము వ్యక్తి లెవెల్లో ఉంటుంది కాబట్టి వర్ణాశ్రమ ధర్మము మీరు అనేప్పటికీ సమాజము వ్యక్తి రెండు లెవెల్స్ లోను కూడా ధర్మాన్ని సెటిల్ చేసినట్టు అయింది ఇది ఇది దిస్ ఈస్ ది స్ట్రక్చర్ వేదిక కాలంలోని స్ట్రక్చర్ ఇది వ్యవస్థ అని అంటారు ఈ వ్యవస్థ ఇది అవ్యవస్థ కింద మారిపోయింది నాడు నో మోర్ సచ్ ఆర్గనైజేషన్ ఆర్ ఆర్దర్ ఎగ్జిస్ట్ దెన్ ఫోర్ ఊకే గా దాని గురించి మనం అనుకుంటూ ఉండటమే నథింగ్ మోర్ దూ నే క్రిటిసైజ్ ఇట్ నా యూ సపోర్ట్ ఇట్ బికాస్ దాన్ని అగ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే హిస్టరీలో ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెసేజ్ అండ్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోడ్ అండ్ దేర్ ఇస్ అ స్పిరిట్ ఇన్ యూ షుడ్ టేక్ ఇట్స్పిరిట్ యూడ్ నాట్ బాదర్ దిన్ లెటర్ దెన్ ఫార్ యూ స్టార్ట్ అగ్యూజింగ్ యూ విల్ మిస్ దిస్ స్పిరిట్ సో దట్స్ వై డోట్ అగ్యూజ్ ఇట్ డోంట్ సపోర్ట్ ఇట్ ఎందుకంటే అది సపోర్ట్ చేయాల్సినటువంటి స్థితిలో లేదది వ్యవస్థని సపోర్ట్ చేయాలి కానీ అవ్యవస్థని సపోర్ట్ చేయకూడదు ఇట్ ఈస్ నో మోర్ ఎం వ్యవస్థ ఇంకా దాన్ని ఏం సపోర్ట్ చేస్తారు కేవలం మనకున్నటువంటి బూతి పట్టిన భావాలతో సపోర్ట్ చేయాలి తప్పిస్తే అదర్వైజ్ దెర్ ఇస్ నథింగ్ టు సపోర్ట్ ఇన్ అందరు ఈనాడు నాకు తెలిసినంతలో ఈనాడు సమాజంలో ఒకే ఒక వర్ణం ఉన్నది అదేమిటంటే వైశ్యులు అందరూ వైశ్యులుగానే ఉన్నారు శోకాళ్ళు బ్రాహ్మణులు వైశ్యులే క్షత్రియులు వైశ్యులే వైశ్యులే శూద్రులు వైశ్యులే అందరూ వైశ్యులే ఎవ్రీబడీ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ అందరికీ డబ్బే ప్రధానంగా అందరూ వైశ్యులుగానే ఉన్నారు ఇది ఇంకటువంటి నువ్వేం వ్యవస్థను సపోర్ట్ చేస్తావు దేవాలయంలో పూజారి డబ్బు కోసమే ఆ పనిచేస్తున్నాడు లేబరర్ డబ్బు కోసమే ఆ పనిచేస్తున్నాడు ఇంటలెక్చువల్ ఇంటలెక్చువల్ కి తెలుగులో పేరేమిటో తెలుస్తున్నాడు అండి బుద్దిజీవి బుద్దిజీవి అంటే అర్థం ఏంటి వాడికి ఉండేటువంటి విజ్ఞానాన్ని సమర్పించి డబ్బు సంపాదించేవాడు బుద్దిజీవి అంటే వన్ హూ మేక్స్ వన్ హూ ఎన్కాషెస్ హిస్ నాలెడ్జ్ దట్ ఈస్ బుద్ధిజీవి నాలెడ్జ్ ని ఎన్కాష్ చేయటం అంత దోషం అదే కనుక ఒకటి మన శాస్త్రాలు ఇఫ్ దర్ ఈస్ వన్ థింగ్ దట్ యూ కెన్ నెవర్ ఎన్కాష్ దట్ ఈస్ నాలెడ్జ్ నాలెడ్జిని క్యాష్ రూపంగా దర్శించే ప్రయత్నం చేసేటంటే అది వేద ధర్మానికి విరుద్ధం అవుతుంది కానీ మరి ఈనాడు నాలెడ్జిని క్యాష్ చేసుకుని బతికేసుకున్నారు నిష్కారణైన షడంగో వేద అధ్యేయ జ్ఞేయశ్చ అని బోధాయన ఆపస్తంభము మహర్షులు చెప్పారు వేదములను వేదాంగములను నువ్వు నిష్కారణంగా చదువుకో డబ్బు అనే పాయింట్ మనస్సులో పెట్టుకోవద్దు డబ్బు కాని ప్రతిష్ట కాని పొజిషన్ కాని ఇటువంటి ఒక ఒక లౌకిక ప్రయోజనాన్ని ఆశించి నువ్వు ఎన్నడూ వేదాన్ని వేదాంగములను అధ్యయనం చేయవద్దు ani manaki boothincharu it is possible you are all doing the same thing that is exactly what you are doing endukante ipudu manu degara vyakaranam chadukuntaru naluguro aiduro vyakaranabaachitlu untu untaru varada baachitlu laaga aadi varam madhyannam ostu untaru vadu vyakaranam chadukuntaru university lo ml vyakaranana student chadavadu ee soothralu ivenu vinu kashtapadu chadukuntaru what is that they get benefit out of it what benefit they get వ్యాకరణం చదివితే కలిగే ఆనందమే దానికి బెనిఫిట్ ఇంకా అంతకంటే వేరే బెనిఫిట్ కాబట్టి నిష్కారణంగా వేదాన్ని అధ్యయనం చేయమని చెప్పారు ఎవరు అధ్యయనం చేస్తున్నారు సో వేదాధ్యయనాన్ని కూడా ధనార్జన కోసం వినియోగించే స్థితికి వచ్చేసిందంటే అంటే ఇప్పుడు అందరూ అలా చేస్తున్నారు అని కాదు వ్యవస్థ లేదు అక్కడ అవ్యవస్థలో పడిపోయాం మనం కాబట్టి అందరూ కంప్యూటర్లే చదువుకుంటున్నారు ఇంక ఇంకేముంది సో బిఏ ఉండేది ఒకప్పుడు ఎక్కడైనా బిఏ అనేది ఉండదు ఇప్పుడు ఈరోజు డిగ్రీ డియూసీ అనే బిఏ మా కాలేజీలో బిఏ బీకామ్ బీఎస్సీ ఉండేది ఇప్పుడు కాలేజీల్లో ఏమున్నాయి బిఏ అనేది లేనేలేదు అసలు డిగ్రీ కాలేజీలే లేవు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని తప్పిస్తే డిగ్రీ కాలేజీలే మూసేశారు ఎక్కడైనా ఒకటి ఏదో ఒక శాంపుల్ గా మీకు డిగ్రీ కాలేజీ ఒకటి కనపడితే దాంట్లో బీకాము బిఎస్సీ ఉంటాయి బీకామ్ వాళ్ళు కొంచెం ఉల్లాసంగా ఇటు తిరుగుతూ ఉంటారు బిఎస్సీ వాళ్ళు వేలమొహం వేసుకుని ఈ దిక్కుమాల సభ మనకు ఎందుకు వచ్చింది రా అనుకుంటూ వాళ్ళు ఏమో సినిమా హాల్లోనూ అక్కడ తంటాలు పడుతూ ఉంటారు కరెక్టా కాబట్టి ఈ స్థితిలో బిఏ బిఏ చాలా గొప్పది ఎందుకు వచ్చిన మాటలు అనవసరం మాట్లేదు కాబట్టి అవ్యవస్థని సపోర్ట్ చేయొద్దు బట్ ఇట్ దోంట్ అల్సో వాట్ ఎవర్ ద స్పిరిట్ ఇట్ స్పిరిట్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 ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ ది స్పిరిట్ ఆఫ్ ఇట్ ఎంటైర్ హ్యూమానిటీ విల్ బెనిఫిట్ ఔట్ ఆఫ్ ఇట్ కాబట్టి ఎనీవే ఏదో ఒక టాపిక్ వచ్చింది చెప్పాను మీరు ఒక ఒక ఆర్థడాక్స్ వ్యూ పాయింట్ లో చూడద్దు వర్ణ అంటే సమాజ ధర్మము ఆశ్రమ అంటే వైయక్తిక ధర్మం వ్యక్తికి వ్యక్తికి కూడా ధర్మాలున్నాయి బ్రహ్మచర్యాశ్రమము అది ఒక ఆశ్రమం దీంతో సమాజానికి ఏం సమాధం లేదండి సో నేను బ్రహ్మచారిని కాబట్టి కష్టపడి చదువుకోవాలి ఆ విధంగా మీరు బ్రహ్మచారిని ఎంకరేజ్ చేయాలి బ్రహ్మచారికి ఏం తెలుస్తుంది వారికి ఏం తెలుస్తుంది ధర్మం అంటారు వాడికి తల్లిదండ్రులు వాడిని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేయాలంటే ఇదిగో ఇది బ్రహ్మచర్యాశ్రమము దీని ధర్మం ఇది అని తెలుసుంటే ఎంకరేజ్ చేస్తారు కదా దాన్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 పిక్నిక్కి వెళ్ళాలనుకున్నారనుకోండి పిక్నిక్ వాళ్ళైతే ఏదో హనీమూన్ హనీమూన్ కాదు అస్తమానం హనీమూన్ ఉండదు సో ఏదైనా వేసం కాలంలో ఏదో విహారయాత్ర విహారయాత్రకు వెళ్లాలనుకున్నారనుకోండి యూ హ్యావ్ ఎ విర్ రైట్ నోబడి కెన్ స్టాప్ యూ మీరు చెప్పొచ్చు కూడా స్వామిజీ ఓ వారం రోజులు మీరు సరేవ్వండి మేము వీ వాంట్టు హ్యావ్ ఊటీకి వెళ్దాం అనుకుంటున్నాం వేసంకాలంలో మేనెల్లో కూర్చోలేము ఇక్కడ ఊటీకి ఫ్యామిలీస్తో పాటు వేర్ ప్లానింగ్ టు గో యూ హ్యావ్ ఎ రైట్ ఫర్ ఎయిట్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 మీరు కఠోపనిషత్తు చదివారు కదా అతిథి ధర్మం వెరీ ఫస్ట్ డ్యూటీ కానీ మన వాళ్ళు గృహస్కాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఆధునిక కాలంలో ఎలా ఉంటారంటే సాధారణంగా నేను ఇలా అన్నాం ఏదో ఆధునిక కాలంలో అంతా జరిపోయింది పాతకాలం అంతా బాగుండేది అలాగంటి భావన నేను జనరల్లీ ఐ డోంట్ సే దాట్ బట్ సమ్ టైమ్స్ యూ మే హ్యావ్ టు సే ఇట్ ఆల్సోన్ ఇట్ ఈస్ ది ఫ్యాక్ట్ ఆధునిక కాలంలో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి దే డోంట్ వాంట్టు కుక్ వన్ గ్రెయిన్ ఎక్స్ట్రా under they are not in a position. nobody is willing to share food with others grohasthalanane food kuda he should be willing to share food with others that is the fundamental dharma very fundamental mi dabbu meeru evvalageyottu mi dabbu meeru badaram cheskondi yarthaga invest cheskondi yarthaga daachukondi kali food motuku you should share with people and with animals also యానిమల్స్ మీరు ఫుడ్ ఇవ్వాల్సి ఉంటుంది పిల్లు ఉంటుంది పిల్లిని పెంచమనే చెప్పట్లేదు పిల్లి పిల్లికి ఏదైనా రెండు మెతుకులు వేసి సందర్భం ఉంటాయి యూ హావ్ టు గివ్ ఇట్ అలాగే కుక్కకి కుక్క మీరు పెంచారో పెంచమని సలహా ఇవ్వను బట్ కుక్క బ్రెడ్ ముక్క పారేస్తే రోడ్డు మీద వెళుతుంటే దానికి బ్రెడ్ ముక్క వేయాల్సిన సందర్భం ఉంటాయి ప్లీజ్ బిల్ దాన్ని ఆహారం వేయండి భూత భూత బలి అని ృహీ భోత దత్తే అని మేము చిన్నప్పుడు పద్యాలు వల్లించాం గృహీ గృహస్థుడు భూతబలిన్ ప్రాణులకు ఆహారమును బలి అంటే ఆహారం ఉండే దత్తే ఇచ్చుచున్నాడు గృహియే ఇష్టం బ్రహ్మచారి సన్యాసివడు గృహీ యతిష్ట బ్రహ్మచారి చె ఉభౌ అని మను మను మహారాజు చెప్పాడు నీవు వండుకున్న అన్నానికి ప్రభు ఇంట్లో వండకుండా ఉండే బియ్యానికి ప్రభు ఎవరు మీరే ఇట్ ఈస్ యూర్ ది ఓనర్ వండిన అన్నానికి ఓనర్ ఎవరు మీరు కాదు వండక మునుకో ఇట్ ఈస్ యూవర్స్ వండిన తర్వాత మీది కాదు ఎప్పుడు మీదవుతుంది యతి బ్రహ్మచారి వీళ్ళిద్దరు ఉంటారు బ్రహ్మచారి అంటే ఊళ్ళో ఇక్కడికే మధుకరం చేసి బ్రహ్మచారి ఉంటాడు లేకపోతే సన్యాసి ఉంటాడు వాళ్ళకి పెట్టేకనే మిగిలింది మీది కాబట్టి బియ్యం మీది అన్నం యతిది ఫస్ట్ సో ఈ విధంగా అతిథి ధర్మము చాలా ప్రధానమైన ధర్మం ఇది వ్యక్తిగత జీవితంలో ధర్మము గృహస్థాశ్రమ ధర్మము ఇలాంటి వెంకటోకుండా ఉంటాయి వానప్రస్థ ఇంకా జీవితాంతం గృహస్థుగా ఉండకూడదు వనప్రస్థులుగా జీవించాలి అంటే మిగతా లౌకిక విషయాల్లో వనప్రస్థణం ఏమిటంటే యూ విల్ నాట్ ఎర్న్ ఎనీ మోర్ ఇంతకుముందు సంపాదించింది ఏదో ఇన్వెస్ట్ జస్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ మించి వచ్చిందాంట్లో తృప్తిగా బతకడం కొత్తగా ఎర్నింగ్ అనేది ఒక కాంపిటేటివ్ లైఫ్ స్టైల్ పెట్టకపోవటం అది వానప్రస్థ నెంబర్ వన్ నెంబర్ టూ విరక్తంగా ఉండడం సింపుల్ తపస్సుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి శమదమాధులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి కుటుంబ వ్యవహారాల్లో కలగజేసుకోకుండా విరక్తంగా ఉండటం సో ఇది వానప్రస్థ అటువంటి సందర్భం వచ్చినట్లయితే తర్వాత వైరాగ్యం నిండా ఉన్నట్లయితే పరిస్థితులు అనుకూలించినట్లయితే ఎవరికి కష్టం లేని స్థితిలో సన్యాసం దాట్ ఈస్ ది అల్టిమేట్ సో ఇవి నాలుగు ఆశ్రమాలు వ్యక్తిగత జీవనము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 ఒకటి వర్ణ ఇంకోటి ఆశ్రమే వర్ణాశ్రమ ధర్మాలంటే ఇది పదం ఎక్కడ వింటే దిస్ ఈజ్ హౌర్ యు హౌ అంటర్స్టాండ్ తప్పేముందండి వర్ణాశ్రమ ధర్మములు ఈ రకంగా అర్థం చేసుకున్నప్పుడు యు గాట్ ది ఎంటైర్ స్పిరిట్ ఆఫ్ ది మెసేజ్ సో ఈ ధర్మములు వ్యక్తిగత ధర్మము సమాజ ధర్మము ఈ రెండూ కలిస్తేనే ధర్మం అవుతుంది పూర్ణ ధర్మం ఈ ధర్మము స్వరూపాన్ని నిర్దేశించటానికి వేదము ఉన్నది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 సమాజధర్మము రెండు రకాలుగా ఉన్నది దట్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ ది ఎంటైర్ థింగ్ తర్వాత సగవా చూడండి ఇది శంకరుల వాక్యం చాలా అందమైన వాక్యం వెరీ వెరీ లెంగ్ సెంటెన్స్ సదా సంపన్న త్రిగుణాత్మికా స్వాం మాయా మూలప్రకృతి వశీకృత్యజ అవ్యయ భూతనామీశ్వర నిత్యశుద్ధుద్ధముస్వ అది సన్ స్వమాయయా దేహవానివ జాత ఇవకానుగ్రహం కు లక్ష్యతే చాలా అందంగా ఉంటుంది ఈ ప్రకరణం తర్వాత ఈ ప్రకరణంలో ఈ మధ్యన ఎవరో ఈ ఎఫర్ట్ కూడా చేశారు అంటే ఓకే దేహం ఆర్గనైజ్ ఏదైనా సే అదర్వైజ్ కనపడుతూనే ఉంటుంది ఏమంటే అది మీరు శంకరుని ఆ సంబంధ గ్రంథం చదువుతుంటే మొత్తం గీతలో చెప్పినటువంటి విషయాలన్నీ దాంట్లో వస్తాయి విహంగమ వేక్షణము అని విహంగమ అంటే పక్షి విహంగా విహంగమ ఏదని వీక్షణం అంటే చూడటం అంటే గర్డ్స్ ఐవ్యూ మొత్తం గీత కూడా ఆయన మనస్సులో అలాగ ఉంటుంది మొత్తం ఎంటైర్ గీత అదే గీత చదువుకునే విద్యార్థికి మనస్సులో ఏ ఉంటుంది శ్లోకం ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఏది రఘువశం చదువుతున్నానుకోండి వాగర్థా సం తెలుసు వాడికి అంటే ఇంకా తర్వాత ఏది తెలియదు వేరే పాఠం చెప్పి ఆయన అలా ఉండకూడదు పాఠం చెప్పి ఆయనకి మొత్తం గ్రంథంలో ఉండే సమాచారం అంతా తెలుసు లేకపోతే ఎప్పటికప్పటికి ఆయనకి కొత్త విద్యార్థికి కొత్త అంటే చాలా కష్టం సో ఆయన ఇంతవరకు రాసిన శ్లోకాల్లో మీరు ప్రతి పదానికి లేకపోతే రెండు మూడు పదాలకు కలిపి ఒక గీతా శ్లోకం చూపించవచ్చు అది చూపించవచ్చు అలాగా కొంతమంది ఏం చేశారంటే ఇటువైపు భాష్యం సమంధ భాష్యమే ఇటువైపు గీత శ్లోకాలు దీనికి దీనికి అలా చూపించారు సో దీర్ఘ మీరు చూడండి నేను చూపిస్తా కొద్దిగా గొప్ప ఈ పై పారాగ్రాఫ్ లో ఏముంది దీర్ఘేణ కాలేనా అనుంది చూడండి సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప అది దీర్ఘేణ కాలేన అనుష్ఠాతృణాం కామోద్భవాతను చూసారా సతుర్థాధ్యాయంలో ఉంది సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప తర్వాత అధర్మేణ అభిమూయమానే ధర్మేనందు చూడండి అభ్యుత్న ధర్మ గ్లానిర్భవతిభాత అభ్యుత్న ధర్మ తర్వాత భౌమస్ రక్షణ దేవక్యాం మనందు చూడండి అక్కడ పరిత్రణాయ సాధూనా వినాశాయ చతుష్కృత ఆది ఆ తర్వాత కొంచెం ముందుకు వస్తే త్రిగుణాత్మికాం వైష్ణవీం అంటున్నాం చూడండి అజోపి సన్న వ్యయాత్మ భూతీశ్వరోపి అవష్టభ్య ప్రకృతి స్వామధిష్టాయ స్వా అనుంది ఇంకా ఐదో ఉంది ఆ శ్లోకం ఆ శ్లోకం మీకు ఇక్కడ కనపడుతోంది ప్రకృతిం స్వామధిష్టాయ అధిష్టాయంటే వశీకృత్యానర్థం మూల ప్రకృతి సంభవామ్యాత్మయా ఆత్మ మాయయా అని ఉంది ఆ మాయా శబ్దానికి ఇక్కడ రిఫ్లెక్షన్ ఏమిటంటే ఇవా ఇవా అదే సో ఈ విధంగా మీకు ఇక్కడ శ్లోకానికి అక్కడ శ్లోకం ఇక్కడ వాక్యానికి శ్రేస్గా అక్కడ శ్లోకం అలా వరుసగా వస్తుంది తర్వాత గుణాధికై గృహీత అనుష్ఠీయమానిష్ట ధర్మ ప్రచయం గమ్యతిది ఇది ఏం తర్వాత శ్లోకంలో అనుభూతున్నారు తర్వాత వాక్యంలో దానికి ఏమిటంటే ఆచరితి శ్రేష్టస్తే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్త ఆ శ్లోకం దానికి సో ఈ విధంగా కనెక్షన్స్ కరెక్ట్ గా వస్తాయి దానివే అంటే మొత్తం భగవద్గీత యొక్క ప్రమేయము ప్రమేయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ అండు ఆ పదం గుర్తుపెట్టుకోండి శాస్త్రంలో వాడతారు అలాంటి పదాలు ప్రమేయము అంటే సబ్జెక్ట్ మ్యాటర్ నేను మళ్ళీ ఈసారి వాడినప్పుడు ఏమిటో ఏదో బదలని అనుకున్నా అనుకోద్దు సబ్జెక్ట్ మ్యాటర్ సో మొత్తం గీత యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అంతా ఆయనకి కళ్ళ ముందు కట్టినట్టుగా ఉంటుంది ఆ బేసిస్ మీద సంబంధ భాష సగవాన్ శ్రీకృష్ణ భగవానుడు అని వెంటనే భగవాన్ అనే పదానికి డెఫినేషన్ ఇచ్చేసారు ఏమని జ్ఞానైశ్వర్య శక్తి బలవీర్య తేజోభి సదా సంపన్న ఇది భగవాన్ అనే పదానికి డెఫినేషన్ ఈ డెఫినేషన్ లో శ్లోకంలో కూడా ఉంది మీరు వినుంటారు ఈ శ్లోకం ఐశ్వర్య సమగ్రస్ అంటే అర్థమేంటండి ధనము కలవాడు కలవాడు అనే అర్థంలో వాన్ వస్తుంది కదా గుణవాన్ అంటే గుణము కలవాడు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 యారు ఆరు కలవాడు ఎలా ఏదో కొద్దో గొప్ప ఈ గుణాలు అందరిలోనూ ఉన్నాయి మరి అందరు భగవానుడేనా అవును జీవుడు మరి ఈశ్వరుడే కదా ఇది దట్ ఈస్ దే బట్ ఎనీవే ఈశ్వరుడికి జీవుడికి ఒక వ్యావహారికంగా ఒక భేదాన్ని అంగీకరించి సాధకుడికి మరి భేదం లేకపోతే ఇంక సాధన ఏముంది ఆరంభంగా భేదాన్ని అంగీకరించిన సందర్భంలో మరి తేడా ఏమిటి అంటే ఈ ఆరు గుణములు అందరిలో కొద్దో గొప్ప ఉన్నా భగవానులో పూర్ణంగా ఉంటాయి నిత్యంగా ఉంటాయి సదా సంపన్నహ సదా అంటే నిత్యముగా సంపన్నహ అంటే పూర్ణముగా ఉండును ఏమిటి ఆ గుణాలు ఏమిటో చూడండి జ్ఞానము ఈశ్వరుని ఎందు సర్వ జ్ఞానము ఉంటుంది ఎందుకంటే సర్వమును సృష్టించేటంటే సర్వజ్ఞానము ఉండాలి కదా ఇప్పుడు ఇల్లు ఒక ఇంటికి సంబంధించిన నాలుగు ఉండాలి అలాగే ఈ జగత్తు యొక్క ఆర్కిటెక్ట్ ఎవరు ఈశ్వరు కాబట్టి జగత్తు యొక్క జ్ఞానం ఆయనకు ఉండాలి అంటే మనం చదివి ఫిజిక్స్ ఆయనకి తెలుసుండాలి ఎందుకంటే ప్రకృతిలోదే ఫిజిక్స్ కదా కెమిస్ట్రీ కూడా తెలుసుండాలి జియాలజీ ఇప్పుడు కెమిస్ట్రీ వాడికి రాళ్ళు అవి తెలియకపోవచ్చు కానీ దేవుడికి జియాలజీ కూడా తెలుసుండాలి ఎందుకంటే మన రాళ్ళన్నీ కూడా ఆయన సృష్టించినవే కదా సో ఈ విధంగా ఎన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయో అన్ని నాలెడ్జ్ లో ఆయనకు తెలుసు ఉండాలి ఇంకా కొత్త డిపార్ట్మెంట్ ఈ పైన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 అదే మండల ప్రెసిడెంట్ అయితే ఆ మండలానికంతకే అధికారి రాష్ట్రానికంతకీ ముఖ్యమంత్రి అధికారి దేశానికి ప్రైమ్ మినిస్టర్ అధికారి ఈ విధంగా వీళ్ళందరూ కూడా ఈశ్వరులే ఈశ్వరు అంటే హెడ్ సూపర్వైజర్ సుప్రీం ఇన్ దట్ స్మాల్ స్మాల్ ఏరియా వేరే ఈశ్వరుడు కూడా భగవానుడు కూడా ఈశ్వరుడే కానీ పూర్ణమైన ఈశ్వరుడు అంటే ఈశ్వరులందరికంటే కూడా పైన ఉండే ఈశ్వరుడు ఐశ్వరము దానికి ఐశ్వర్యాన్ని పేరు ఈ విధంగా ఇంకో నాలుగున్నాయి మళ్ళీ క్లాస్లో చెప్తాం ఓం పూర్ణమద పూర్ణమి పూర్ణము దూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓ శ్రీగురుభ్యో నమ హరి ఓం తప్పకృష్ణార్థు